కుడి పాదము కుడి రైట్ పుట్ పుడి పాదం దాని మీదే ఉండాలి ఫోకస్ ఆఫ్ ఆ ఎటెన్షన్ కుడి పాదము దాని ఉండాలి కుడి పాదం పూర్తి ఫోకస్ ఉండాలి ఒక్క పోసుకోండి వేడిగా ఉంది ఇవన్నీ ఉండకూడదు అవన్నీ కూడా డ్రాప్ చేసేసి ఎంటైర్ ఫోకస్ ఎక్కడ ఉండాలి కుడి పాదం ముందు ఉండండి కుడి పాదం కుడి మోకాలు మొత్తం కుడి కాలు మొత్తం కాలు కుడి కాలు కుడి కాలు మీదే ఫోకస్ తర్వాత ఏమిటి అనందు రందు అని అవుతారు జస్ట్ గుడికాలు మీదనే ఫోకస్ ఏమో శబ్దాలు ఏర్పడతాయి వాటిని పట్టించుకోవద్దు వాటిని ఉపేక్ష చేసి గుడికాలు మీదనే ఫోకస్ ఇప్పుడు ఎడమ పాదము ఫుత్ ఎడమ మోకాదు ఎడమ మోకాదు ఇప్పుడు మొత్తం ఎడమ కాదు మొత్తం కాదు ఫోకస్ చే ఎలాగో అడగద్దు ఎలాగంటూ ఏమీ లేదు ఇంకా ఎడమ కాలు మీద ఫోకస్ చేయటమే అంటే ఎడమకాలును సాధానంగా సాక్షిగా దర్శించుతాయి ఇప్పుడు రెండు కాళ్ళు రెండు కాళ్ళు దేహము యొక్క పృథివీ అంశము ఈ రెండు కాళ్ళు ఉన్నది పృథివీ పంచభూతాలలో పృథివీ ఈ రెండు కాళ్ళు పృథివీ ఇంకా ఇతరములు కూడా ఉంటాయి జలము తేజస్సు అంటే వేడి అవి కూడా ఉంటాయి కానీ కాళ్ళు అంటే ప్రధానంగా పృథి చేత చూడండి ఈ కాళ్ళు ఎప్పుడూ పృథివీ తోటి సంపర్కాన్ని కలిగి ఉంటాయి పృథివీ తత్వమే ఈ కాళ్ళ రూపంగా ఉన్నది పృథివి ఈ భాగము దేహము ఈ క్రింది భాగము పృథ్వీ అయితే కాళ్ళు అని మాట మనసన్నప్పటికీ వాస్తవంలో దేహము యొక్క ఈ క్రింది భాగము పృథ్వ ఇప్పుడు సావధానంగా పొత్తి కడుపును పరిశీలించాలి యబ్దమే యబ్దమే సావధానంగా పరిశీలించాలి ఫోకస్ ఉంది దీన్ని మనం పెద్దమే పొత్తి కొడుకు అని అంటామే కానీ వాస్తవంలో అది ప్రధానంగా విద్యా లాభము మీరు మిగతా ఉంటాయి పృథివీ అంశము తేజస్సు ఉంటాయి కానీ రుడామినట్టి ప్రధానముగా జలము ఇప్పుడు కొంచెం పైకి రావాలి ఉదారము కొత్త కొత్తని ఫోకస్ చేయటం ఏమీ కష్టం కాదు ఎందుకంటే మనకు ఆకలి అహంగర్ బాగా అనుభవానికి వస్తూ ఉంటుంది అదిగో అహంగర్ అనుభవానికి వచ్చేటువంటి దేహ భాగము దేహంలో ఉండే మధ్య భాగం అది దాన్ని కొట్టాన్నాము అది వాస్తవంలో అగ్ని అగ్ని తేజస్సు కూడా అనవచ్చు కానీ జఠరాగ్ని అనే పదం ఉన్నది కనుక అగ్ని అని అగ్ని ఉదరము ఇది ప్రటామినెంట్లీ అంటే అగ్ని ఇతర ఇతర భూతములు అంటే పృథివీ అపహ ఉంటాయి కొద్దిగా అవి ఇవల్ లో ఉంటాయి కానీ మెయిన్ ఏమి ఉదరములు మెయిన్ ఏమిటి అహంగ ఆకలి అంటే అదే ఐజ్యం ఇది ఐజ్యం ఇంకొంచెం పై కొట్టాము అంటే ఉంపశ అది చూడండి వక్షస్థలాన్ని జాగ్రత్తగా పరిశీలించండి అది శ్వాసకు తగ్గట్లుగా కొద్దిగా ఎక్స్పాండ్ అయ్యి అంటే వ్యాకోచము సంకో వ్యాకోచము మళ్ళీ సంకోచిస్తూ ఉంటుంది వక్షస్థలం చూడండి దానితో తానే అది చిన్న కథలికను కలిగి ఉన్నది వ్యాకోచిస్తుంది మళ్ళీ సంకోచిస్తుంది వ్యాకోచము సంకోచము ఎందుకంటే అంటే వృక్షస్థలము ప్రధానముగా వాయు ఆ వాయువును బట్టి వ్యాకోచము సంకోచము వస్తూ ఉంటాయి పక్షస్థలము అంటే అది గాలికిత్తి గాలికిత్తి అంటే దాంట్లో ప్రధానమైనది గాలి వాయువు వాళ్ళు లేని వక్షస్థలమే లేదు అసలు వాళ్ళువే వక్షస్థలము అంటే వాళ్ళు ఇప్పుడు నెక్ అండ్ లేబో అంటే మెడ ఆ పైన మెడతో ఆరంభం చేయండి మేడ అంటే ఏమిటి కంఠము అంటే ఆకాశం అది కంఠం ఆకాశ ఉంటాయి ఇప్పుడు తిరిగి ఇతర అంశాలు ఉంటాయి కానీ మెయిన్ గా కంఠంలో మెయిన్ గా ఏమిటి స్పేస్ ఆకాశం నోరు నోరు గమనించండి ఆ నాలుకను కదలకుండా ఉంచి గమనిస్తే నోరు కూడా ఆకాశం ముక్కు ముక్కు ఏమిటి గాలి వస్తుంది వెళ్తుంది ఎందుకది ఆకాశం చెవులు రెండు చెవులు వాటి మధ్యలో కూడా ఏమీ గెలదు ఆకాశం సైనస్ అంటే పెట్టుకునే చోటు సైనస్ అంత అదేమిటి అది కూడా ఆకాశ ఈ విధంగా ఈ తల మెడ పైన తల మెడ తల ఇది ప్రధానంగా ఆకాశతత్వము ఆకాశమే దిశీరం విధము ఇది ఋషివి జలములు అగ్ని వాయువు ఆకాశము ఒక వరసలో ఆ వరసలో అమరచితే ఆ వరసలో కూర్చితే దీనికి దేహము అని పేరు వచ్చింది వాస్తవానికి ఇది ఐదింటి యొక్క సమాహారము కూ సంఘాత ఇదిగో ఈ సంఘాతము ఇది క్షేత్రము దీనిని ఎల్లవేళలా తెలుస్తూ ఉండే క్షేత్రజ్ఞులను అహం అశ్ అహం అస్ మేను ఉన్నా కన్నూరునగ సంఘా రెండు ఎలా అర్చున్నాయి అలా చూస్తూ ఉండాలి అంతే తప్ప ఇది ఇది లివరు ఇది కిడ్నీ ఇది హార్ట్ ఇది లంగ్ అని మీరు అనుకున్నారనుకోండి ఇది హార్ట్ అనుకున్నారనుకోండి లివర్ అనేప్పటికీ దానికి ఏమో సమస్య వస్తుందో ఏమో సమస్యలు ఉంటాయి లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ ఉంటాయి ఇది తప్పనే తల్లది కార్డియాలజీ డిపార్ట్మెంట్ గుర్తుకొస్తుంది హార్ట్ అన్న కార్డియాలజీ మనం ఏమైపోతా ఉంటే ఈ మెడికల్ సిస్టమ్ ఉంది చూసారా దానికి దానికి అది ఒక పెద్ద మహాయంత్రం ఆ యంత్రంలోకి మనము రా మెటీరియల్ అయిపోతాం రా మెటీరియల్ పాలిటిక్స్ మెషీనరీ కాల్డ్ మెడికల్ సిస్టమ్ ఎందుకంటే ఈ హార్ ఎవరు వీటన్నిటిని సదుబాటు చేసుకోవటంలో సరిపడుతున్నాము దీని జీవితం అంతా హార్ట్లు ఎవరు సెటిలైట్ చేసుకోవటంలో సరిపడుతుంది అవి సెటలైట్ అవుతాయా హార్ట్లు ఎవరు సెటరైట్ అవుతాయా అవో అలా అలా అవే సెటరైట్ అవో ఏదో మందు మాకు అవసరమైన మేరకులు వేసుకుంటాము కానీ దేహాన్ని అలాగా ఎనటామికల్ గా చూడకూడదు దేహం ఆ పని చేసేవాళ్ళు డాక్టర్లు ఉన్నారు వాళ్ళే ఎనాటమీ బాగా దొరుకుతారు వాళ్ళు కూడా ఎనాటమీ పేపర్ దగ్గరకు వచ్చేందుకు వాళ్ళు కూడా తప్పిని చూసి ఎంబీబీఎస్ విద్యార్థులు కూడా ఎనాటమీ క్లాసులు సినిమాకి వెళ్తారు బీఎస్సీ వాళ్ళు మ్యాథమెటిక్స్ క్లాస్ ఎగ్గొట్టినట్టుగా మెడికల్ పీపుల్ ఎనాటమీ క్లాస్ ని ఎగ్గొట్టారు ఎంబీబీఎస్ అయిపోయిందని ఒక్క పేపర్ ఉండిపోయిందని మొత్తం ఏ పేపర్లో ఎనాటమీ వాళ్ళే ఎనాటమీ తప్పని చూసి ఉంటే మనకెందుకి అనాకం ఆ తంతాలు ఏమో వాళ్ళు పడతారు మందు కాబట్టి మనకు అనవసరం మనకేమిటి మనం ఏదాంత విద్యార్థులు ఇక్కడ హార్ట్లు లివర్లు ఉండవు ఇక్కడ ఏముంటాయి స్టేజ్ వాయు అవకాశాలు ఇక్కడ లంగ్స్ ఉండవు వాయువు వాయుమే ఉంటాయి ఇక్కడ గ్యాస్ట్రో ఇంజెస్లో అవే ఉండవు అడ్జి కాబట్టి ఈ దృష్టిని అలవరుచుకోవాలి ఈ అనాథమే దృష్టిని పక్కన పెట్టి ఈ పంచభూత దృష్టిని అలవరుచుకోవాలి అలవరుచుకుంటే ఏదో హార్ట్స్ అన్నాలనుకోండి అయ్యో నేను నాది అనే అభిమానం ప్రాదాత్మ్యం కలుగుతుంది ప్రాధాత్మ హార్ట్స్ అంటే నేను నాది నేను నాదే అనిపిస్తుంది హార్ట్స్ అంటే వాయు ఇందుకు చెప్పండి అది నేనా నాదే ఇన్ వన్ స్ట్రోక్ అభిమానానికి హా హార్ట్ అనుకోకుండా హార్ హాట్ అనుకోకుంటే హాట్ ఏదో ప్రాబ్లం వస్తుంది మీరు హార్ట్ అనుకోవడం మానేయండి మీ హాట్ చెలకలా ఉంటుంది పని చేసినంత కాలం పని చేసుకోండి అయిపోయే టైం వచ్చినప్పుడు అయిపోయి ఎర్లీ అని తిప్పాట ఓ పని అయిపో పని అయిపోయినా ఉన్నాయి పని తక్కువ ఇది ఒక ఎంత కార్యక్రమం భిక్షణ సంపాదిస్తూ ఉన్నాను నన్ను దిగిస్తూ ఉన్నాను పెద్ద కార్యక్రమం ఆ కార్యక్రమానికి తెరచుర కాబట్టి హార్ట్ లివర్ ఎలా అలా పెట్టుకోకూడదు సో మొన్నే పని చెప్పుకుంటాం హార్ట్ లివర్ అది చాలా ఇంపార్టెంట్ సైకలాజికల్ గ్రోత్ స్పిరిచువల్ గ్రోత్ అంటే అలా ఉంటుంది హార్ట్ లివర్ అంటుంటే దాంట్లో స్పిరిచువాలిటీ లేదు అది సంసారం అది డాక్టర్లు అడాల్సిన మాట్లాడి మనకు అనవసరం వాళ్ళు అంటారు ఏవో అని మనం ఎప్పుడూ పూర్తి అజ్ఞ వాయుషని సంఘాతము అంటారు ఈ సంఘాతంలో ఇంకా కొన్ని అంశాలు ఈ అంశాలు ఏమిటంటే ఇప్పుడు మీరు ఇంతగా దేహాన్ని పరిశీలించారు కదా ఈ దేహమును దేహము మీకు అనుభవానికి వచ్చింది కదా దేహం అనుభవానికి వచ్చింది కదా ఎలా వచ్చింది అనుభవానికి ఎలా ఇదో చూస్తే అనుభవానికి వచ్చింది చూస్తున్నా కదా చూస్తున్నా అనుభవానికి వచ్చింది అవునా లేదా కళ్ళు మూసుకున్నా ఇప్పుడు అనుభవానికి వచ్చిందా లేదా దేహం నేను కళ్ళు మూసుకున్నప్పుడు అనుభవానికి వచ్చింది ఎలా వచ్చింది అంటారు ద్వారా అనుభవానికి అవునా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మీరేం చేస్తారంటే ఆ చూపు ద్వారా దేహం అనుభవానికి వస్తాం స్పర్శ ద్వారా దేహం అనుభవానికి వస్తాం ఇదే ఉండే ఇదలా అనుభవానికి వచ్చింది ఇదే ఇప్పుడు హార్ట్ అనుభవానికి రాదు ఏదో ఎక్కడే తీస్తే కాదు అనుభవానికి రాదు అందుకని అది చూపుకి అనుభవానికి రావట్లేదు స్పర్శ అనుభవానికి రావట్లేదు మీరు కొంచెం పరిగెత్తుకుని వచ్చి ఒక్క ఒక వంద గజాలు పరిగెత్తి వెళ్ళి మళ్ళీ వంద గజాలు పరిగెత్తుకొచ్చి నడువు వాల్చి కళ్ళు పోసుకుంటే మీకు హార్ట్ అనుభవానికి వస్తుంది అలాగా శబ్దం ద్వారా అనుభవానికి వస్తుంది ఆ వైబ్రేషన్ ద్వారా సాక్షా అనుభవానికి వస్తుంది కాబట్టి దేహము అనేది తెలిసింది తిన్న అనుభవానికి వచ్చింది ఎవరికి నాకు నాకు తెలిసింది కాబట్టి దేహము క్షేత్రము దేహము ఎలా అనుభవానికి వచ్చింది దేని ద్వారా అనుభవానికి వచ్చింది అంటే ఇంద్రియ ఇంద్రియముల ద్వారా అనుభవానికి వచ్చింది అంటే శబ్ద ద్వారా కానీ స్పర్శ ద్వారా కానీ రూపం ద్వారా కానీ రూప జ్ఞానం అంటే చూపు ద్వారా కానీ అనుభవానికి వచ్చింది సపోజ్ మీరు ఆలోచించండి చూపు సస్పెండ్ అయింది చూపు సస్పెండ్ అయింది స్పర్శ కూడా సస్పెండ్ అయ్యింది అనుకోండి అప్పుడు దేహానుభవం ఉంటుందా నిద్ర అంటే అదే నిద్రే అక్షర్లా నిద్రే అక్షర్లా మీరు చాలా సీరియస్గా ఏదైనా మ్యాథమెటిక్స్ ఏదైనా అధ్యయనం చేస్తున్నారు వైనామిగల్ చేరము మల్టీనాలుగల్ చేరం అలాంటి కొంత సీరియస్ మ్యాథమెటిక్స్ అధ్యయనం చేస్తున్నారంటే అప్పుడు మీరు దేహ అనుభవానికి వస్తుందా రాదు దేహానుభవానికి రాదు ఆ టాపిక్ బాగా మనస్సుకి అనుభవానికి వస్తూ దేహం అనుభవానికి రాదు దేహం లేనట్టే కాబట్టి దేహం అనుభవానికి రావాలి అంటే స్పర్శ కానీ రూప జ్ఞానము కానీ స్పర్శ జ్ఞానము కానీ ఉండాలి జ్ఞానం ఉండాలి జ్ఞానం ఉండాలి జ్ఞానం లేనిదే దేహం లేదు మీరు ఆలోచించండి జ్ఞానం లేనిదే దేహం లేదు దీనికోసం దేహమే కళ్ళ ఘటము కాబట్టి ఘటము ఘటము మీరు ఆలోచించండి సూక్ష్మంగా ఆలోచించడం చేతనాలి మీరు వేదాంతం అధ్యయనం చేస్తున్నట్టు సూక్ష్మంగా ఆలోచించడం జరిగిన వాళ్ళు స్థూల బుద్ధికి ఇది అందదు సూక్ష్మంగా ఆలోచించడం అభ్యాసం చేయాలి ఘటము అంటే ఘటమా ఘట జ్ఞానమా నీ చెప్పండి ఘట జ్ఞానం అప్ప ఘట జ్ఞానము ఘట జ్ఞానానికి నీవు పెట్టిన ముద్ది పేరు ఘటం ఏది ఉన్నది ఏదండి ఘటం ఘట జ్ఞానం ఉన్నదా ఘట జ్ఞానం ఉన్నది ఘటము కూడా ఉన్న పోలే ఐ అగ్రి ఐ ఐ కన్సెషన్ ఐ దియ్యో కన్సెషన్ ఘటము ఉన్నది ఘట జ్ఞానం ఉన్నది ఏది ముందు ఘట జ్ఞానం ముందు కాబట్టి ఘట జ్ఞానము వేరు ఘటము వేరు కార్కితులు అంత వేదాంతుల యొక్క మౌలికమైన ప్రతిపాదన ఏంటంటే ఘట జ్ఞానము కంటే ఘటము భిన్నముగా ఉండదు అస్తిత్వాన్ని జ్ఞానాన్ని గడదీయడం అన్నది ఉండదు సత్తే ఏది సత్తు అదే చిక్కుతా ఘట ఘటాస్తిత్వము ఘట జ్ఞానమే సరే ఈ డీటెయిల్స్ అలా తెలిపి టెక్నికల్ డీటెయిల్స్ అలా తెలిపి దేహము అంటే దేహ జ్ఞానము ఉండాలండి దేహానుభవం లేనిదే దేహం లేదు దేహానుభవం ఈజ్ అ ప్రీ కండిషన్ ఫర్ వాలిడేటింగ్ ద బాడీ ఇట్స్ ద్రీ కండిషన్ ఆ దేహానుభవం ఎలా కలుగుతుంది ఇంద్రియాల ద్వారా కలుగుతుంది స్పర్శ ఇంద్రియాలు వినిపిది చూపు వీటి ద్వారా మెయిన్ స్పర్శ దేహానికి మెయిన్ స్పర్శ ఘటానికి చూపు అదే అంధుడు ఉన్నాడు అనుకోండి ఘటము అంటాడు అదేవిటి స్పర్శ ఒకప్పుడు మట్టి వాసన వేసుకుంటే కొండలు చేసుకున్నట్టున్నాడు మీడవి గంధం మల్లెలు ఉన్నాయి రా అని నాకు ఎలా తెలిసింది కానీ ఇంకెంటే ముక్కుని బట్టి తెలిసింది మల్లెల ప్యాకెట్ తగ్గిస్తాడు కాగితంలో తప్పిస్తాడు అది మల్లెలు ఉక్కి చూడాలా ఉక్కి చూడాలి లేదు కదా ఉక్కు మల్లెల పొట్ల అది నాకు యాన గౌడ్ ఒక యజమానుడికి ఒక కోతి సేవకుడుగా ఉండేది కోతిని పెంచుకున్నాడు ఆయన ఆ కోతి అన్ని పనులు చేసుకుంటుంది రాజు కోతు కథ విన్నారు కదా అలాంటిదే అన్ని పనులు చేసుకుంటు ఆయనకు ఒక గార్జన్ పెంచుకుని కదా ఇంటికి గార్జన్ మొక్కలు పూల మొక్కలు ఇంటికి ఆయన ఊరుకు వెళ్ళాల్సి వచ్చింది ఎండాకాలం ఊరు వెళ్ళాల్సి వచ్చింది వీళ్ళు పోయే మొక్కలనే కష్టం ఆయన కోటి మొన్నడు వచ్చేసిన కోటికి ఆవరి పురమాయించే కోటికి ఏదో సో ట్రై ట్రైనింగ్ చేసి దానికి అది అర్థం చేస్తుంది అతనికి చెప్పినట్టుగా చేస్తుంది ఆయన వెళ్ళిపోయాడు చూడు ఈ మొక్కలన్నిటికీ నీళ్లు పోయిందని చెప్పాడు వైపులోకి వస్తుంది అయితే అది ఇలా కాని చూసింది ఎంత నీళ్లు పోయాలి అన్నట్టుగా చూసి చూడు చక్కగా ఒక రేళ్లు తడవాలి మళ్ళీ రేళ్లు తడిచేదాకా నీళ్ళు మంచి కాదు అది ఈ కోత ఏం చేస్తుందంటే పైపు పట్టుకుని నీళ్ళు కోసింది మొక్కకి నీళ్ళు తడిదాయా లేదా అని డౌట్ వచ్చింది అప్పుడు ఏం చేస్తుందంటే ఆ పీకి చూసింది తడవలేదు సరిగ్గా అప్పుడు తడిపి తడిపి మళ్ళీ పెడితే పడిపోతుంది అది నిలబెట్టలేదు ఏం చేయాలి గోడ గోడ ఆ గోడ వార నిలబెట్టి రెండో మొక్క దగ్గరికి మళ్ళీ నీళ్లు కోసం నీళ్లు కోసం మూడో మొక్క దగ్గరికి వెళ్ళే కూడా దాన్ని దొరకచ్చు ఈ రెండో మొక్క లేదా మొండా వచ్చేప్పటికీ మొత్తం మొక్కలన్నీ అలా నిలబడున్నాయి వేళ్ళకి ఇది నీళ్లు కోసి తడిపి తెచ్చింది అది కోసి ఆయన శిష్యులు సో ఈ కథ నేను ఎందుకు అంటే మీరు వేదాంతాన్ని ఆ లెక్కన అర్థం చేసుకోకూడదు అని అభిప్రాయం అలా అర్థం చేసుకోవద్దు సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి అలా తీసి చూస్తే కానీ అలాగే గుండె ఉందని తెలియాలి తెలియాలంటే కట్టుతో చూస్తే తెలుసుకున్నారు ఇంద్రియ జ్ఞానం వల్ల తెలుసుకుంది చూపే కానవాల మల్లె పువ్వులు అని ముక్కును బట్టి తెలిసింది లేకపోతే ఉక్కు చూడాలి ఉక్కు చూడాలి అన్నాడంటే వాడు చూడ ఆ బుద్ధి అటువంటిది అని ముక్కుతో తెలుసు కాబట్టింద్రియ జ్ఞానములు జగత్తు ఉంది ఎందువల్ల ఇంద్రియానుభవాలను బట్టి జగత్తు ఉంది అదేవిధంగా ఇంద్రియానుభవములను బట్టి దేహము నిర్ధారితమవుతూ ఉంటుంది కాబట్టి సంఘాతంలో ఇంద్రియానుభవాలు కూడా ఉంటాయి మీరు ఆలోచించండి శవం పడు అక్కడ దేహానుభవం ఉంటుందా ఉండదు ఎందుకని ఇంద్రియాలు లేవు ఇంద్రియాలన్నీ అవతల పోయాయి అందుగురించి దేహానుభవం ఉండదు కాదు మాకు తెలుస్తోంది దేహం అని మీకు ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఆ దేహము తెలుస్తోంది కాబట్టి సంఘాతము దానంతట అది తెలియబడదు దానంతటా తెలియదు అంటే దాని దాని నుంచి కూడా క్వశ్చన్ మార్స్తే కాబట్టి దేహము ఉంది అని వనాలంటే అది తెలియాలి తెలియాలి ఇంద్రియానుభవములను దానికి తోడుగా పెట్టాలి కాబట్టి దేహము అనగానే ఇంద్రియానుభవాలను కూడా కలుపుకోవాలి అప్పుడే అది సంఘాతము అవుతుంది కనుక సంఘాత దేహేంద్రియాణ సంహతి సంహతి అంటే కూర్పు కాబట్టి ఈ కూర్పు మీకు తెలుస్తుందా లేదా తెలుస్తోంది కాబట్టి ఇది ఏమవుతుంది క్షేత్రం ఇప్పుడు ఇందులో ఇంకో రెండు నిమిషాలు ఉన్నాయి ఏమిటంటే ఈ క్షేత్రములో సరే ఇచ్చా ద్వేష సుఖం దుఃఖము అలాంటివి అవి ఏమిటంటే పర్టికులర్ అనుభవము ఇచ్చ అనేది ఒక విశిష్టమైన అనుభవం మీకు తెలుసుకో అలాగే సుఖము దుఃఖము ద్వేషము కూడా చేయాలి కానీ వేరాడు జనరల్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి మీరు పట్టుపులర్గా దాన్ని పరిశీలిస్తే గానీ అవి మీకు అవి విస్ఫురణకు రావు అవి మిస్ అయిపోతారు అలాంటివి రెండున్నాయి ఏమిటంటే ఇప్పుడు ఇది ఘటము అని తెలిసిందండి ఇది ఘటము ఇది పటము ఇది ఇల్లు ఇది వాసులు ఇది మనుషులు ఇవన్నీ తెలుస్తున్నాయి అంటే ఇన్హరెన్స్గా ఆ తెలుసుకునేటువంటి ఒక శక్తి మీ అంది దాన్ని విజ్ఞాన శక్తి అని ఇప్పుడు ఇచ్చా ద్వేషము సుఖము దుఃఖము అనేది ఆ విజ్ఞాన శక్తి అంతర్గతమై ఉన్న ప్రతికూల అనుభవాలు వెరీ స్పెసిఫిక్ అనుభవాలు కాబట్టి అవి చెప్పడం అయినది బట్ ఇటువంటి సర్వ సకలములైన అనుభవములు కలగడానికి మూలంలో ఏమున్నది ఒక తెలుసుకునే సామర్థ్యం ఒకటి కలగదు విజ్ఞానశక్తి ఆ విజ్ఞాన శక్తియే ఘట విజ్ఞానమైనది అది ఏ పట అదియే సుఖ విజ్ఞానము అది ద్వేష విజ్ఞానము అన్ని విజ్ఞానములు దాని ఎందే ప్రకాశిస్తాయి కాబట్టి విజ్ఞాన శక్తి ఒక ఇక రెండవది ఇప్పుడు కాళ్ళతో నడుస్తున్నాడు చేతితో పట్టుకుంటున్నాడు నోట్తో మాట్లాడుతున్నాడు చాలా పనులు చేస్తున్నాడు అని చాలా పనులు మనం పర్టికులర్ గా చెప్పచ్చు మాటలాదు ఒకనొక ఇంద్రియ వ్యాపారము అని స్పష్టంగా చెప్పచ్చు కానీ ఈ ఇంద్రియ వ్యాపారములన్నీ సంభవమవుతకు మూలంలో ఏ జనరల్ పవర్ ఆఫ్ యాక్షన్ ఉందంటే మనలో జనరల్ పవర్ ఆఫ్ మోటివిటీ ఆ యాక్టివిటీ మనలో ఉన్నది ఆ మోటివిటీ అన్నారు దానికే ప్రాణశక్తి అర్థమైన రెండు ఉన్నాయి మీరు నడుస్తున్నానంటే దాంట్లో డామినేటింగ్ ఏమిటి ప్రాణశక్తి విజ్ఞానశక్తి కూడా ఉంటుంది విజ్ఞానశక్తి లేకుండా ప్రాణశక్తితో నడిచేయడం అలాగే రోబోట్కి వీడికి తేడా ఏమిటి రోబోట్ నడుస్తుండగా అనివే చిన్న దృష్టాంతం దాన్ని కొంచెం సాగరిస్తే మళ్ళీ వర్క్ ఒకటెవర్ కాబట్టి నడుస్తున్నాడు అంటే ప్రాణశక్తి అన్న దాంట్లో విజ్ఞానశక్తి ఉంటుంది చూస్తున్నాడు అంటే ఏమంటాం విజ్ఞాన శక్తి అంట సంకల్పము చేసుకున్నాడు ఆలోచిస్తున్నాడు ఉండేవి విజ్ఞాన శక్తి కానీ దాంట్లో ప్రాణశక్తి ఉన్నది చూడడంలో ప్రాణశక్తి లేదు సంకల్పం చేయడంలో ప్రాణశక్తి లేదు ఇంకో ఎక్స్పెరిమెంట్ చేశారు సాగ్ర వేదమంత్రాలు చెప్తున్నాడు దాంట్లో విజ్ఞాన శక్తి అలాగే తెలుస్తూ ఉంది విజ్ఞాన శక్తితో పాటు దాంట్లో ప్రాణశక్తి కూడా ఉంది అది ఎక్కడ పేద మంత్రాలు అంటే విజ్ఞాన శక్తి కదా అంటే ఆయన నాడు మూడు రోజులు భోజనం చేయాలి ఇది మానేశ్వరు మూడు రోజులు కాదు ఇంకా కొన్ని రోజులు భోజనం ఉంటారు ఇది మానేశ్వరు మానేసిన తర్వాత వాడిని అడిగారు మంత్రం చెప్పరా అక్కడ అదే వాడికి గేమ్ జరుగుతుంది నేను గుర్తురాకపోవడమేమి విజ్ఞాన శక్తి ఉందిగా ప్రాణ శక్తి నేర్చబడింది కానీ విజ్ఞాన శక్తి అలాగే ఉందిగా అంటే నాకేమీ గుర్తురాకు సరే ఒక పదిహేను వేళ్ళు భోజనం చేసినా ఇది భోజనం చేసుకుంటాం మేము అందరం చెప్పండి తక్కువ ఉంది ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం తెలుసు విజ్ఞానశక్తి అన్నప్పుడు కూడా దాంట్లో ప్రాణశక్తి ఉంటుంది ప్రాణశక్తి అన్నప్పుడు కూడా దాంట్లో విజ్ఞానశక్తి ఉంటుంది ఇవన్నీ కలుసుంటాయి ఇవన్నీ కలుసుంటాయి విడదీన పాయసం ఉండదు పాయసంలో పాలిది నెయ్యేది బియ్యమేది చూపించడం నాకు ప్రకటిస్తుంది కలిసి ఉంటాయి నిజానికి పాయసంలో అంతలా కలుసుకపోవచ్చు కానీ ఇక్కడ మాత్రం బాగా బాగా దృఢంగా కలిసి ఇక్కడ ఓకే కాబట్టి అధ్యయన కౌశీల్కకి ఉపనిషత్తు అని దాంట్లో ఈ ప్రాణశక్తి విజ్ఞాన బాగా ప్రతిపాదన చేస్తారు ఆ ఉపనిషత్తి యొక్క ప్రత్యేక అక్కడ ఏమన్నారంటే సావై ప్రజ్ఞ యావై ప్రజ్ఞ స ప్రాణ అంటే ఏది ప్రాణమో అది ఏ ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే విజ్ఞాన శక్తి ఏది ప్రజ్ఞయో అది ఏ ప్రాణో మనైతే రెండు పదాలు ఎందుకు ప్రజ్ఞా ప్రాణం రెండు ఎందుకంటే పదకొండు తేడాలు పట్టుకున్నారు నువ్వు ఏది ఫోకస్ చేసి వస్తున్నామో దాన్ని వచ్చి విజ్ఞాన శక్తి ప్రాణశక్తి అని రెండు ఉంటాయి అది రెండుగా మనం చెప్తాం విశ్లేషణ అంటారు అర్థం చేసుకోవడానికి వీలుగా సపరేట్ చేసి చెప్తా వాస్తవంలో ఆ రెండు వాళ్ళ ఇంటి ఇంటిమేట్ గా కలిసే అండర్స్టాండింగ్ కోసం విశ్లేషణ అనాలసిస్ కోసం వినదీసి చెప్పినా కలిసి ఉన్నాయి అనే సంగతి మీకు మరువ ఎనీవే అలాంటివి రెండు ఉన్నాయి ఈ సంఘాతంలో భాగంగా క్షేత్రంలో భాగంగా ఉన్నాయి అవి అవి సంఘాత చేతనా ధృతి చేతన అంటే విజ్ఞాన శక్తి ధృతి అంటే ప్రాణశక్తి ఓకే ఇప్పుడు దాన్నే శంకర్లు కొంచెం లాంగ్వేజ్ మార్చి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు అర్థం అవటం కోసం నేను సేవ్గా అలా ఉంటుందని చెప్పారు ఆయన దాన్ని కొంచెం మార్చి చెప్తారు ఆ చెప్పడం ఎలా ఉంటుందంటే నువ్వు ఏది ప్రాణశక్తి అనుకున్నావో అది విజ్ఞానాంతర్గతంగా ఉంటుందని చెప్తున్నారు చూడండి కస్యా అభివ్యక్త అంతఃకరణ వృత్తి సో క్యామ్మంటే అసంఘాతము నందు సంఘాత సంఘాతం సంఘాత సంహతి సంహతి స్త్రీ నిసం ఎందుకోసం కస్యామ్ సో ఆ సంఘాతమందు ప్రకటమవుతూ ఉంటుంది అభివ్యక్తం అవుతుంది అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి ఎలక్ట్రిసిటీని చూపించమని నాకు చూపించండి మీరు ఒకసారి ఎలక్ట్రిసిటీని చూపించండి అంటే ఎలా చూపిస్తారు ఫ్యాన్ చూపిస్తారు ఫ్యాన్ కాదయా నాకు ఎలక్ట్రిసిటీ చూపించినందుకు చూడండి ఫ్యాన్ లో ఎలక్ట్రిసిటీ ప్రకటమది చూడండి నాకు ఎలక్ట్రిసిటీ చూపించడం ఏం చూడదు ప్రకటమవుతోంది చూడండి దీపంలో ప్రకటన అవుతోంది చూడండి అలాగే ఈ సంఘాతమునందు ప్రకటమవుతోంది ఏమిటి చేతన చేతన అనేది ఈ సంఘాతము ప్రకటమవుతోంది ఏమండి ఈ చేతన ఏమిటి అంతఃకరణ వృత్తి ఇది ఆ అంతఃకరణమున్నది చుట్టారా లోపల ఉండేటువంటి ఒక కరణము అంటే ఆ తెలుసుకునేటువంటిది తెలుసుకునే సామర్థ్యము కలిగిన తెలుసుకునేటువంటి కరణం ఏదైతే కలదో అది అంతఃకరణం ఆ అంతకరణము యొక్క ఒకనొక వ్యాపారము వృత్తి అంటే వ్యాపారము మనుషులు అది ఎలా ఉందో తెలుసున్నది అంటే సుఖము దుఃఖము ఇత్యాదులు చాలా పర్టికులరైజ్ ఇది మాత్రం అలా లేదు ఎలా ఉంది తప్పే ఇవ లోహపిండే అగ్ని ఈ అగ్ని పక్కన పెట్టుకోవాలి ఇవ్వ ఇది ఎలా ఉందంటే బాగా కాల్చిన ఇనుప గుండు ఉందనుకో కాల్చిన ఇనుప గుండు దాన్ని ఎక్కడ మొక్కుకున్నా చేసు ఎక్కడ మొక్కుకున్నా ఎందుకని దానిలో అగ్ని వ్యాపించి ఉన్నది ఇనుప గుండెలో తప్పే లోహపిండే కాల్చిన ఇనుప గుంగులో అగ్ని వ్యాపించి ఉంది అలాగే ఈ దేహం ఈ సంఘాతం కూడా ఆ చేతన ఆ శక్తి వ్యాపించి ఉంది ఇప్పుడు ఈగ వచ్చి వెనకాల వాలిందనుకోండి తెలుస్తుందా తెలీదా తెలుసుకు మీద వాళ్ళిందా దిక్కు ఇంకో మాట ఇంకోట ఈగా దిక్కు మీద వాలిందనుకోండి తెలుస్తుందా తెలీదా ఇప్పుడు ఇప్పుడు బాగా గడ్డము మేసము పెంచేసి జడలు పెంచేస్తున్నాయి ఆ జడ మీద వాలిందనుకోండి ఈదా తెలుస్తుందా తెలియదా తెలుస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేసే ఆంశం చెప్పాలి తెలుస్తుంది అంటే కేశములలోకి కూడా ఈ విజ్ఞాన శక్తి వ్యాపించి ఉన్నది తెలుస్తుంది అంటే చర్మానికి తెలిసినంత బాగా తెలియకపోయినా కొద్దిదేనైనా తెలుస్తుంది కాబట్టి అదిగో అది చేతన ఈ చేతన అంటే అయితే అదే పరమా ఆత్మతత్వం అనుకోకూడదు ఎలక్ట్రిసిటీ అంటే ఈ తిరగడమే ఎలక్ట్రిసిటీ అనకూడదు ఆ వెలగడమే ఎలక్ట్రిసిటీ అనుకూడదు ఆ తిరగడానికి వెనక్కాలుండే శక్తి ఎలక్ట్రిసిటీ వెలగడానికి వెనకాలండే శక్తి ఎలక్ట్రిసిటీ అలాగే ఈ చేతనే ఆత్మ కాదు చేతనే క్షేత్రజ్ఞం ఆ చేతన వెనక్కాల ఉన్న చైతన్యము అది ఇప్పుడు అద్దములో మీకు ముఖం బాగా కనపడుతుంది ముఖం అనకంకొని గదిలో ఉన్న సామానులన్నీ అద్దంలో కనపడుతున్నాయి కదా ఎందుకని అద్దము స్వచ్ఛముగా ఉన్నది చక్కగా ప్రకాశిస్తోంది అర్థం ప్రకాశిస్తోంది స్వయంగా ప్రకాశిస్తోందా లేకపోతే సూర్య ప్రకాశములో ప్రకాశిస్తోందా సూర్య ప్రకాశమును అనుసరించి ప్రకాశిస్తోంది అదేమో స్వయంగా ప్రకాశించట్లేదు మీకు ఈ చిమ్మ చీకటిగా ఉన్న గదిలో అద్దం పెడితే అద్దం ఉన్నట్టు మీకు తెలియదు ఎంతో కొంత ప్రకాశం ఉంటే అది అది ఆ ప్రకాశాన్ని పరావర్తనం చేస్తుంది రిఫ్లెక్ట్ చేస్తుంది అలాగే ఈ విజ్ఞాన శక్తి కూడా అద్దము చేత రిఫ్లెక్ట్ చేయబడిన కాంతి ఉంది అద్దము చే అద్దము రిఫ్లెక్ట్ చేసే కాంతిలో ఆ గదిలో ఉన్న వస్తువులన్నీ తెలుస్తాయి కనపడతాయి అలాగే ఈ దేహేంద్రియ సంఘాతము రిఫ్లెక్ట్ చేసేటువంటి విజ్ఞాన శక్తిలో అన్నీ తెలుస్తూ ఉంటాయి సో ఆ విజ్ఞాన శక్తి చేతన ఆ చేతనాది రిఫ్లెక్టెడ్ నోయింగ్ రిఫ్లెక్టెడ్ నాలెడ్జ్ సో దేర్ ఈజ్ సోర్స్ ఆత్మచైతన్యము దేహేంద్రియ సంఘాతము నుండి ప్రతిఫలించి విజ్ఞాన శక్తి రూపముగా ప్రకటన ఆ విజ్ఞాన శక్తి మనం మాట్లాడుతుంది కాబట్టి దేహేంద్రియ సంఘాతమునందు ప్రక ప్రకటమై దేహేంద్రియ సంఘాతమునందు ప్రతిఫలిసి పరిచ్ఛిన్నముగా విజ్ఞాన శక్తి పరిచ్ఛిన్నంగా ఉంటుంది ఇగా ఇక్కడ వాళ్ళతే తెలుస్తుంది రకరకాల వాళ్ళతో తెలుస్తుందా కుర్చి మీద వాళ్ళతో తెలుస్తుందా తెలియదు విజ్ఞాన శక్తి సంఘాతానికి పరిచ్ఛిన్నమై ఉంటుంది కాబట్టి పరిచ్ఛిన్నమైన విజ్ఞాన రూపంగా ఏది ప్రకటమైనదో దాన్ని ఆత్మ చైతన్యము ఈ విజ్ఞాన శక్తి ఆత్మ చైతన్యం కాదు విజ్ఞాన శక్తి ఆత్మ చైతన్యం అవుతాది వాడిని క్షణిక విజ్ఞానవాది అంటారు అర్థమే ప్రకాశించేస్తోంది అన్నట్టు అర్థం ప్రకాశిస్తోంది అర్థం ప్రకాశించదని మీకు తెలుసు మేము జర్మనీ అర్థం కొన్నాం చాలా హైక్లాస్ అర్థం అయితే ఇదే ప్రకాశించేస్తుంది అదే అడుగుతున్నారు ఆత్మ చైతన్యాభాస అంటే మీరన్నమాట ఆత్మచైతన్యము యొక్క ప్రతిఫలనము ఆ భాష అంటే ప్రతిఫలనము ఆ ప్రతిఫలనమే రసము రసము అంటే అది విజ్ఞానము ఆ విజ్ఞానము చేత విద్య వ్యాప్తమైనది రసము పండులో ఇలా ఎక్కడుంటుంది మొత్తం కొండంత నిండి ఉంటుంది అదే విధంగా ఆత్మ చైతన్య ప్రతిఫలనము వలన ప్రకటమైన విజ్ఞాన శక్తి ఆ రసము విజ్ఞాన రసము దేహమంతా సంఘాతమంతా వ్యాపించి ఉంటుంది అది ఆ రకంగా ప్రకటమైన విజ్ఞాన శక్తియే చేతన ఈ చేతన మీకు తెలుస్తూ ఉంటుంది మీకు తెలుస్తూ ఉంటుంది మీరు ఆ చేతన అది ప్రవాహ రూపంగా ఉంటుంది మీరు పరిశీలిస్తే తెలుస్తూ ఉంటుంది మీరు బాగా అభ్యాసం చేయాలి దేహాన్ని వాచ్ఛస్తూ ఉండాలి రూపజ్ఞానము ఆ రూపజ్ఞానాన్ని అలా వాచేస్తూ ఉండాలి వాచేస్తుంది తెలుస్తుంది ఏమని అదొక ప్రవాహం రూప జ్ఞానం అనేది ఏమిటి ప్రవాహం ఇప్పుడు టీవీలో బొమ్మలు చూస్తూ ఉంటారు టీవీ ప్రోగ్రాంలు చూస్తూ ఉంటారు మీరు ఏమనుకుంటారు అక్కడేవో ఉన్నాయో అక్కడ ఏమి లేవండి బొమ్మ అక్కడ ఏమి లేవు ఏముంది ప్రవాహం ఆ దృశ్యముల యొక్క ప్రవాహము కదా టీవీ తెర మీద ప్రవాహం ఉంటే మీ కంట్లో ఏముంటుంది ప్రవాహము అంతే కదా ప్రవాహము సపోజ్ టీవీ బొమ్మ ఫిక్స్ అయిపోయింది అనుకోండి అప్పుడు ఏంటంటే టీవీ పాడైపోయింది అనుకోండి కదా అక్కడ అలా కూర్చున్నా ఫిక్స్ అయిపోయిన బొమ్మను చూస్తూ కూర్చుంటారా కూర్చోరు లేచే దాన్ని బాగుతూ ఉంటుంది కాబట్టి ఈ టీవీలో ఏముంది ప్రవాహ్లో ఈ కంట్లో ఏముంది ప్రవాహము మీ దాంట్లో ప్రవాహం ఉండే మనస్సులో ఏముంటుంది ప్రవాహం ఉంటుందా ఫిక్స్ ఉంటుందా ప్రవాహము కాబట్టి చూప్ అంటే ఏమిటి కాళవా ఒక ఖెనవా ప్రవాహము చూపు అంటే ప్రవాహము రూప జ్ఞానము అంటే వివిధ రూపములు అలా ప్రవాహంగా పోతూ ఉంటాయి మనస్సు అంటే ఆ జ్ఞానములు అనుభవములు అలా రూపానుభవములు అలా ప్రవాహంగా పోతూ ఉంటాయి కాబట్టి చూపు ప్రవాహము మనస్సు ప్రవాహము దేహమంతా వ్యాపించి ఉన్న చేతన ఆ స్పర్శ జ్ఞానము ఇత్యాది జ్ఞానములకు ఆశ్రయమైనటువంటి ఆ చేతన విజ్ఞాన శక్తి అది ఒక ప్రవాహము ఇదంతా కూడా ఫ్లో అంత ప్రవాహమే ప్రవాహం అయితే ఏమని క్షేత్రము ఆత్మ కాదు క్షేత్రం ఇంకా ఏమని అనిత్యం ఈ కర్మ అనేది కాబట్టి మీరు ఆలోచించండి మీరు సినిమా టీవీ చూస్తున్నారు లేదా సినిమా చూస్తున్నారు సినిమా పూర్వం సినిమా టీవీ అయి కూర్చున్నారు అంటే సినిమా చూస్తున్నారు సినిమా చూస్తున్నారంటే మీ చేత చూడబడేది ఏమిటి దృశ్య ప్రవాహము మీకు కలిగే అనుభవం చూస్తున్నారు దృశ్య ప్రవాహాన్ని చూస్తే మీకు అనుభవం కలుగుతుంది ఏ అనుభవం కలుగుతోంది వాహము అదూ రూప ప్రవాహము కదా శబ్ద ప్రవాహము కదా రూప ప్రవాహము శబ్ద ప్రవాహము మనస్సులో తెలిసిపోతుంది సినిమా బాగా అబ్జర్బ్ అయిపోయి ఉన్నారు సినిమా అంటే మనస్సులో ఏముంది సంకల్ప ప్రవాహము ఇప్పుడు సినిమాలో ఉండే దృశ్యములు నిత్యములా అనిత్యములా అనిత్యములు రూప ప్రవాహము రూప రూప ప్రవాహాంతర్గతంగా ఉండే రూపములు నిత్యమా నిత్యమా అనిత్యము శబ్ద ప్రవాహాంతర్గతమైన శబ్దానుభవముల మాట ఏమిటి అనిత్యము మనస్సు యొక్క ప్రవాహాంతర్గతముగా ఉండే అనుభవముల మాట ఏమిటి అనిత్యం ఓకే మీరు పెళ్లికి వెళ్ళారు మూడు రోజులు పెళ్ళి పూర్వం ఐదు రోజులు ఉండేది మీరు మూడు రోజులు రెండు రోజులు పెళ్లికి వెళ్ళారు వెళ్ళాలని చూసి ఆ స్మృతులు మధుర స్మృతులతో వాపసు వస్తారు ఒళ్ళు హోనం చేసుకుని డబ్బు ఎంత కట్టు చేసుకుని మధుర స్మృతులతో వాపసు వస్తారు ఏమంటే ఈ మధుర స్మృతులు అలా పోతూ ఉన్నారు ఏమిటది ప్రవాహ పెళ్లి చూసేస్తున్నారు అలా కూర్చుని పెళ్లి చూసేస్తున్నారు ఏమిటది పెళ్లి కాబట్టి చూడన్నాడు నా అభిప్రాయం ఏంటంటే ఈ జగత్తని మీరు ఏదైతే అంటున్నారో అది ప్రవాహం అది చెప్పడం వచ్చే అర్థం కలుగుతుంది కాబట్టి ఆ ప్రవాహములన్నిటినీ సస్టైన్ చేసేటువంటి దానికేదే చేత ఈ చేతన కూడా క్షేత్రం సాచ క్షేత్రం ఆ చేతన కూడా క్షేత్రం శవానికి బతుకున్న దేహానికి తేడా చేతనయే అదే తేడా అది కూడా క్షేత్రం ఎందుకని దేహ పరిచ్ఛిన్నమై ఉంటుంది ఆ దేహానికే సీమితమై ఉంటుంది కాబట్టి అది కూడా పరిచ్ఛిన్నము క్షేత్రము దృశ్యము వినాశి ప్రవాహ రూపము వినాశి బుద్ధులు కనిపెట్టిన తత్వాల్లో ఇదో బుద్ధుడు కనిపెట్టేటంటారు కదా ఆయన తెలుసుకున్నాయి ఆయన తెలుసుకున్నది ఇది ప్రవాహం ఈ ప్రవాహములను మీరు తెలుసుకుంటే చాలు జరిగే అవి అని వాటి యొక్క అనిత్యత్వము అది కొట్టొచ్చినట్టుగా తెలుస్తూ ఉంటుంది ఇది ప్రవాహం పిల్లాడు కుట్టాడు పోతోంది ప్రవాహం వాడు పెరిగి పెద్దవాడయ్యాడు ప్రవాహం పోతోంది వాడు పెద్ద ప్రవాహం వాడు చతుర్వాట వింటున్నాడు అదో ప్రవాహం చతుర్మాట వింటలో ఇంకో ప్రవాహం చదుర్మాట వింటున్న ప్రవాహానికి సుఖం అనిపారు చిగురు మాట వినాని ప్రవాహానికి దుఃఖం అంటే ఇది ప్రవాహమే అది ప్రవాహమే అంత ప్రవాహం పట్ల ఏమీ లేదు ఇది కాదు ఈ ప్లోలన్నీ అనిత్యం అన్ని క్షేత్రంలో ఈ ప్లో నన్నింటినీ సాక్షిగా దర్శిస్తూ చలనము లేకుండా ఉన్న నేను క్షేత్రజ్ఞులను కూటస్థ చైతన్యానికి లేదు చేతన ధృతి అవసాద ప్రాప్తాని దేహేంద్రియా ఇప్పుడు ఆయన ధృతి అన్నది అనుభవానికి వచ్చేటువంటి పద్ధతి ఒకటి చెప్పారు ఇప్పుడు క్లాస్ అయిపోతుంది క్లాస్ అయిపోతే నేను లేస్తా లేచేపటికి కాళ్ళు పొత్తు ఛాతి తలా అన్ని కలిసే ఉంటాయి విడిపో తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అన్న కూడా విడిపోవు సో కలిసి అన్ని కలిసే ఉంటాయి వీటిని ఆ విధంగా కలిపి ఉంచినది ఏది అంటే ప్రాణశక్తి దానికి ధృతిహీన ధారణ కలిపి ఉంటుంది అంటే మీరు అనొచ్చు ప్రాణం పోతే విడిపోతాయా అని కానీ ఇలా విడిపోవు కాళ్ళు చిపొట్ట విడిపోవు ఎందుకంటే అవి లేవు మీ భ్రమేతపా అవి లేవు ప్రాణం పోతే ఎలా విడిపోతాయి ప్రాణం పోయినప్పుడు ఏమంటారంటే పంచత్వ మాపర్ణ అంటారు అంటే తెలుగులోకి అనువాదం చేయాలంటే ఆయన ఐదు అయిపోయాడు ఐదు అయిపోయాడు ఐదు అయిపోయాడు అంటే ఏది ఎక్కడ వెళ్ళాడ స్వర్గానికి వెళ్ళి ఆయన ఐదు అయిపోయింది ఐదు అయిపోవడం అంటే పృషు వెళ్ళి పృషిలో కలిసిపోయింది వాయువు వాయువులో అగ్ని అగ్నిలో ఆపహ అప్పుల జ్వలములవు తృతి ఆకాశం ఆకాశం ఆకాశం లాగా కలిసి ఉంటుంది ఐదు అయిపోలేదు అంటే ఇప్పుడు మరి అంతకుముందు ప్రాణం పోవడానికి ముందు ఐదెందు ఐదెంటిని కలిపి ఉంచిన ప్రాణశక్తి వల్ల ఆయన ఐదు అయిపోలేదు ఒక్కటిగా ఉండదు ఇప్పుడు ఆ ప్రాణశక్తి తప్పు ఉన్నప్పటికీ ఐదు అయిపోలేదు విడిపోలేదు ఎన్నె కూడా ఉంది ఇంట్రోపర్ ఒక విధంగా చెప్తాను మళ్ళీ ప్రాసెస్లో చెప్తాను రేపే చెప్తా బ్రీఫ్గా తెలిసిన వాళ్ళని తెలుస్తుంది కాబట్టి ఆ దేహాన్ని ఒక యూనిట్గా నిలబెట్టి ఐదు ముక్కలు ముక్కలు అయిపోకుండా నిలబెట్టేది ప్రాణశక్తి ఈ ప్రాణశక్తి మీకు తెలుస్తూ తెలియదా తెలుస్తూ ఉంటుంది మీరు లేచేప్పుడు మీరు చూస్తే తెలుస్తుంది మీరేమో ఆలోచిస్తుంటే తెలియదు ప్రాణశక్తి మీద మెడిటేషన్ చేస్తే తెలుస్తుంది తెలుస్తోంది కాబట్టి అది కూడా క్షేత్రం పూర్ణిమ ఒక పూర్ణిమ సంపూర్ణ పూర్ణిమ ఒక చీ